మూడే మాటలు మూడు మూడ్లు తొమ్మిది వేడుకొని చదువరో వేదాంతరహస్యము జీవస్వరూపము చింతించియంతటానూ దేవుని వైభవము తెలిసి భావించి ప్రకృతి సంపద ఇది ఎరుగుటే వేవేలు విధముల వేదాంతరహస్యము తనలోని జ్ఞానము తప్పకుండా తలపోసి పనితోడనందువల్ల భక్తి నిలిపి మనికిగా వైరాగ్యము మరువకుండుటే వినవలసిన ఎట్టి వేదాంతరహస్యము వేడుకతో నాచార్య విశ్వాసము గలిగి జాడల శరణాగతి సాధనముతో కూడి శ్రీవెంకటేశ్వరు గొలిచి దాసుడౌటే వేడని బ్రహ్మానంద వేదాంతరహస్యము